సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే గురు పరంపరాయ నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం కృతో జయముదీరే ఆత్మస్వరూప శ్లోకం తృష్టో నమో అందము వేదా వినాశినం నిత్యం ఎన మజమం వ్యయం కథం సపురుష పాత ఈ శ్లోకంలో ప్రతిపాదన ఏమంటే ఎేద ఎేద పురుషం వేద పురుషం అంటే పురుషేటేతి పురుష ఈ దేహమునందు ప్రకటమవుతూ ఉండే ఆత్మ ఆత్మతత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో తన స్వరూపంగా తెలుసుకుంటాడో వాడు తెలుసుకున్నవాడు యహా వేద అంటే తెలుసుకున్నవాడు తెలుసుకున్నవాడు అంటే దాన్ని సంస్కృతంలో విద్వాన్ అంటారు విద్వాన్ అంటే ఇది యూనివర్సిటీ టైటిల్ విద్వాన్ కాదు ఏ విద్వాను బి విద్వాను విద్వాన్ అంటే తెలుసుకున్నవాడు ఆత్మస్వరూపమును తెలుసుకున్న వ్యక్తి విద్వాన్ అటువంటి వ్యక్తి సపురుష అటువంటి వాడు జ్ఞాని కం ఘాతయతి హంతికం ఆక్షేపం వాడు ఎవడిని కొడతాడు ఎవడిని కొట్టిస్తాడు కొట్టడం అంటే ఉంటే అక్కడ సందర్భం కొట్టడం ఇంకొక అన్నిటికీ కొట్టడమే కాదు దాని అర్థం ఏంటంటే వాడు ఏ పనిని చేస్తాడు ఏ పనిని చేయిస్తాడు అని అంటే అర్థం ప్రశ్నలు అనుకునేారు ప్రశ్నలు కావాలి వాటికి ఆక్షేపములు పేరు అటు ఆక్షేపములు అంటే నిషేధమును ప్రశ్న రూపంగా ప్రకటిస్తే దాన్ని ఆక్షేపము వాడు ఏ పని చేస్తాడు అంటే వాడు ఏ పనిని చేయడు ఏ పనిని చేయిస్తాడు అంటే ఏ పనిని చేయించడు అని అర్థమైందండి కాబట్టి ప్రతిపాదన ఏమిటి థీసిస్ అంటారు ప్రతిపాదన ఏమిటంటే ఆత్మస్వరూపమును తెలిసిన వ్యక్తి ఏ కర్మన ఏ క్రియనైనను తాను చేయడు ఇతరుల చేత చేయించడు అది ప్రతిపాదన అంటే ఇప్పుడు ఈ కర్తృత్వము అంటే తాను చేయుట అందరి కర్తృత్వం నేను చేసేవాడిని కర్త నేను చేసేవాడిని అనేటువంటి ఆ లక్షణానికి కర్తృత్వము పేరు ఈ కర్తృత్వం మనకి రెండు రకాలుగా కనపడుతుంది లోకంలో తాను చేస్తాడు ఇంకొకటి చేత చేయిస్తాడు రెండింటికి వీడే పూచి వహించాల్సి ఉంటుంది సో ద్విధ కర్తృత్వం మనకు కనపడుతుంది సో ఆత్మ జ్ఞాని ఆత్మస్వరూపము తెలుసున్నవాడు వాని ఎందు తాను చేయుట అనే కర్తృత్వం కానీ ఇతరుల చేత చేయించుట అనే హేతు కర్తృత్వము అంటారు దాన్ని చేయుట చేయించుట కర్త కారయుట చేయ చేసేవాడు చేయించేవాడు ఆ హేతు కర్తృత్వము అనేవి రెండూ కూడా ఆత్మస్వరూపము తెలిసిన జ్ఞాని ఎందు ఉండదు లోకంలో ఎలా ఉంటుందో తెలుసునండి మంచి పని చేయనైనా చెయ్యి లేకపోతే చేయించనైనా చేయించు పుణ్యం సంపాదించు దానం నువ్వు చేయి లే చేసి వాడిని చూపించు తద్వారా నీకు పుణ్యం వస్తుంది నువ్వు తప్పు పని చేస్తే పాపం వస్తుంది చేయిస్తే కూడా పాపం వస్తుంది ఇది వ్యవస్థ ధర్మ అధర్మ వ్యవస్థ ధర్మాన్ని చేసినా చేయించినా పుణ్యం అధర్మాన్ని చేసినా చేయించినా పాపం పుణ్యం వల్ల సుఖం పాపం వల్ల దుఃఖం ఈ సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి వ్యక్తిని పరిచ్ఛిన్న జీవుడను నేను ఇది వ్యవస్థ ఇది లోకంలో ఉండే వ్యవస్థ లోకంలో వందకి నూరు మంది లాగే ఉంటారు వందలో నూరు మంది ఇలాగే మాట్లాడతారు అంటే ఇంకా ఎంతమంది దీనికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది అసలు లేదు అని ఏమండి కానీ మీరు వేదాంతం చదువుకుంటూ మాత్రం ఈ లోక వ్యవస్థని కొట్టిపారేయాల్సి ఉంటుంది దానికి దీనికి ఏమి సంబంధం లేదు అసలు ఇక్కడ ఆరంభమే ఆత్మస్వరూపము తెలియని అజ్ఞాని యొక్క ప్రసంగం అది ఆత్మస్వరూపము తెలుసున్నవాడు తాను చేయడు చేయించడు అది పరిస్థితి ఇది ప్రతిపాదన ఇది ఎంత విడ్డూరమైన ప్రతిపాదన ఇది లోకంలోకి వెళ్ళి చెప్పి లోకాన్ని జనాల్ని మెప్పించటం చాలా అసంభవమైన విషయం జనాల్ని మెప్పించడం మాట అలాంటి పెట్టి జనాలు కోప్పడతారు చాలా ఇబ్బంది పడతారు చాలా కష్టపడతారు ఒకప్పుడు పాఠం చెప్పడం కూడా కష్టం ఆ గ్రూప్ను పెట్టి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే జనాల్లో ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి కూర్చొని నేను మొదలట్టాననుకోండి అక్కడ వంద మంది వస్తారు ఎవరు జరుగుతుందో చూద్దామని వస్తారు వాళ్ళకేదో ఏదో సుప్రభాతం ఇలాంటివి చెప్తే పర్వాలేదు కానీ వెంకటేశ్వర సుప్రభాతం ఇలాంటివివో రెండు శ్లోకాలు చెప్పి ఆయన అలాగే నిద్ర లేకపోతుంటే బ్రహ్మగారు విష్ణువు వెళ్ళిపోయి అక్కడ బయట విష్ణువు కాదన్నట్టు శివుడు వెళ్ళిపోయి బయట వెయిట్ ఉంటారు ఇంద్రుడును వరుణ్డు వస్తే బెత్తాలు పుచ్చుకుని వీళ్ళు కొట్టేస్తూ ఉంటారు అంతటే అలా చెప్తే అప్ప అని ఆ విధంగా మీరు మెప్పించగలరు కానీ ఆత్మ కర్త కాదు కారయిత కాదని చెప్పి ఎవరిని మెప్పించగలరు మీరు నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మీరు హ్యాండిల్ చేస్తున్న సబ్జెక్ట్ మ్యాటరు చాలా మౌలికమైనటువంటిది చాలా లోతైనటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఇది దీన్ని మిమ్మల్ని మీరు తయారుగా ఉన్నారా అనే పాయింట్ కోసం అలా చెప్తూ ఉంటాను ఇదో ధోరణి ఇది సో దీని మీద మాంస ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను ఈ సిచ్యువేషన్ నేను అనలేదాకా శంకరులు ఫేస్ చేస్తారు శంకరులు లోకంలో ప్రవేశించి ఆత్మ అకర్త అని అన్నారనుకోండి పిలిచి ఆత్మకర్త చెప్తారు గీత శ్లోకంలో అర్థం ఎలా ఉంది తాత్పర్యం ఉపనిషత్తుల యొక్క తాత్పర్యం ఇది మహాత్ముల అనుభవం ఎలా ఉంది అని చెప్తారు దాన్ని చెప్తే లౌకికుల అనుభవం ఎలా ఉంటుంది ఈ పనులన్నీ చేసుకున్న కర్తలము మేమే అనే అనుభవంలో లౌకికులు ఉంటారు వాళ్ళకి ఈ సత్యాన్ని గుర్తించటానికి చాలా కష్టం అవుతుంది కానీ జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది దాని మీద ప్రసంగం ఇప్పుడు అక్కడ భాష్యంలో ఏమైనా హంతే హెతు ఆక్షేప ఉదాహరణార్థత్వేనా అంతవరకు చదివాం అందుకే కొట్టడం అంటే దాని అర్థం క్రియ ఏదో ఒక క్రియ చెప్పాలి కాబట్టి అక్కడ కొట్టడం అనే క్రియ చెప్పారు వండడం వండు ఆత్మ వండదు వండించదు అని కూడా చెప్పవచ్చు ఆత్మ వంట వండదు వంట వండించదు అని కూడా చెప్పొచ్చు అది కనుక ఆ సందర్భం పాకశాస్త్ర సంబంధం అయితే అలాగే చెప్పింది కానీ ఇక్కడ యుద్ధానికి చేసిన యుద్ధరంగపు సంబంధ ప్రకరణం గనక కొట్టదు కొట్టించదు కాబట్టి ఆ కొట్టడం గురించి మీరు చెప్ప చేయకండి అంతే హేతు ఆక్షేప ఉదాహరణార్థత్వేనా సర్వక్రియా విశేషమే చేయబడుతోంది ఆత్మయందు ఏ కర్మలు ఏ ఏ కర్మ క్రియ ఏ క్రియలకి ఆత్మకర్త కాదు కారయిత చేయించేది కూడా కాదు అని విశేషం చేయబడింది అంతవరకు వచ్చాం దాని మీద ఒక శంక ఆశంక విదూషంభవే హేతు విశేషం పశ్యన్ కర్మాణ్యాక్షిపతి భగవాన్ కథం స పురుష ఇది ఇది పూర్వపక్షం పూర్వపక్షం కూడా ఎలా ఉందంటే కొంచెం జబర్దస్తిగా ఉంది పూర్వపక్షం ఆ వాక్య రచన అంటే కొంచెం ఒళ్ళు మండిన పూర్వ ఒళ్ళు మండి పూర్వపక్షి అలా ఉన్నాయి ఏమిటంటే మీరు మీరు చెప్పేది ఇలా ఉంది పూర్వపక్షం తెలుగులో ట్రాన్స్లేషన్ ఎలా అంటే ఏమిటండి మీరు ఏం చెప్తున్నారు ఆత్మస్వరూపం తెలిసిన వాడికి కర్మలు ఉండవనా మీరు చెప్పేది ఏమిటవా ఎలా చెప్తారండి కర్మలు ఉండవని చెప్పడానికి తగ్గంత బలమైన హేతు ఏమైనా కడుపులో బుద్ధిలో ఉండే చెప్తున్నారా లేకపోతే ఏదో నోటికి వచ్చినట్టు చెప్తున్నారా అని పూర్వపక్షం ది పాయింట్ దట్ ఈస్ హౌ ద పూర్వపక్షం ఈస్ సో విదుష కర్మ అసంభవే ఆత్మస్వరూపం తెలిసిన విద్వాంసునకు కర్మ ఉండదు కర్మ సంభవం కాదు అంటే ఆయన కర్త కాల కర్త కథాలడు కర్మలు ఉంటాయి కాని ఆయన కర్త కర్త కాడు ఆయన యొక్క కర్మలే ఉండవు అనే విషయాన్ని మీరు చెప్పేప్పుడు కం హేతు విశేషం పశ్యన్ మీరు ఈ మాట మాట్లాడుతున్నారే మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన కారణం అలా చెప్పడానికి మీకు తెలుస్తూ ఉందా మీ కంటికి ప్రత్యేక కారణం ఏదైనా ప్రత్యేక కారణం తెలిసే మీరు ఈ మాట చెప్తున్నారా భగవాన్ కర్మాణ్యాక్షిపతి కథం స పురుష ఇది శ్రీకృష్ణ భగవానుడు ఆత్మస్వరూపము తెలిసిన వాడికి కర్మలుండవు అని ఆక్షేపరూపంగా చెప్పాడు అని మీరు చెప్పేస్తున్నారు ఆ శ్లోకానికి తాత్పర్యం అలాగా ఆత్మజ్ఞానికి కర్తృత్వం ఉండదు ఆయనకి కర్మలుండవు అని చెప్పడంలో తగినంత హేతువు ప్రత్యేకమైన హేతు ఉండాలి హేతు విశేషం ఉరిగేదో అలవోకగా చెప్పడం కాదు తగినంత హేతు మనస్సులో పెట్టుకుని మీరు చెప్తున్నారా అని పూర్వపక్షం చూడండి పూర్వపక్షం ఎలా ఉంది సో నేను ఇలాంటి పూర్వపక్షాలు చాలా చూశాను మామూలుగా పాఠాలు చెప్పేప్పుడు ఇండియాలో పాఠం చెప్పినప్పుడు పాపం అంతా చక్కగా తరక ఉపేసి ఇప్పుడు ఆత్మకర్త ఈ ఇలాగే చెప్తాడు లే పర్వాలేదు లేచక్కపోతారు ఇప్పుడు తెలుసుకోలేదో అది వేరే సంగతి కానీ దెబ్బలాట పెట్టని అమెరికాలో అక్కడ పాఠం చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏ పని చేసినా తరువాగా చేస్తారు లూజ్గా ఏ పని చేయరు వచ్చి క్లాస్ లో కూర్చుంటారు ఏమిటంటే మీ పాఠం ఏమిటి వేళ ఆత్మ అకర్త ఓ ఆత్మ అకర్త అంటే ఆత్మకర్త కాదు అంటే కర్మలు ఆత్మ నిద్రపోతోందని మీ అభిప్రాయం కాదు కర్మలు ఉంటాయి కర్మలు ఉండి కూడా ఆత్మకర్త కాదు అంటే ఆత్మ ఏమిటంటారు నేను నాకు ఆత్మకి ఉండే సంబంధం ఏమిటి మీరే ఆత్మ అంటే మీ అభిప్రాయం ఏంటి నేను కర్తని కాదనా అంటే కర్మలు ఉన్నా ఆ కర్మలను చేసి ఇవాడిని నేను కాదునా మరి ఎవరు చేస్తున్నారు కర్మలు మేనత కొడుకు చేస్తున్నాడా మేనమా కొడుకు చేస్తున్నాడా క్యా బాత్ కర్రహే హే అని అడుగుతారు ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి వాళ్ళు యోగ్యంగానే అడుగుతారు తెలుసుకున్నామనే ఉద్దేశంతో అడుగుతారు ఒకప్పుడు కోపడతారు కూడా ఎందుకంటే వాళ్ళు ఆదుకుంటున్న దానికి విరుద్ధంగా ఉంటుంది కానీ నేను మీకు మనం చేసేది ఏమిటంటే ఈ సత్యాన్ని తెలుసుందుకు మీరు సిద్ధంగా ఉన్నారా దట్ ఈజ్ ది పాయింట్ ఆర్ యూ రెడీ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ టు ఈవెన్ కన్సిడర్ దిస్ ట్రూత్ ఇఫ్ యూ ఆర్ నాట్ రెడీ ఫర్ అబౌట్ ఇట్ దిస్ దిస్ లెసన్ ఈజ్ నాట్ ఫర్ యూ బట్ మీరు రెడీగా ఉన్నారు ఉన్నారు నేను ఉడికే అలాగే మీరంటే మీరని ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు బట్ మీలో ఆ వివేకం ఉండి అసలు ఆ ప్రతిపాదనని పరిశీలనకి పెట్టేంతటి బుద్ధి వికాసం మీలో ఉన్నట్లయితే చేయలేదు లుక్ ఇంట్లో దాని సంగతి యొక్క తేరుతో ఇది అనుభవానికి సంబంధించిన విషయం జీవితానికి సంబంధించిన విషయం గీతంటే ఇదేం అకాడమిక్ డిస్కోర్స్ లాగా కాదు కర్మలున్నాయి కానీ కర్త లేడు కర్మలున్నాయి కర్త లేడు ఇది ప్రతిపాదన దే ఆర్ యాక్షన్స్ యాక్షన్స్ హ్యాపెన్ బట్ దే డు నాట్ హ్యాపెన్ బై ది ఏజెన్సీ ఆఫ్ ఎ పర్టికులర్ ఇండివిజువల్ దే హ్యాపెన్ ఇప్పుడు ఈ పరిస్థితిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి అన్నం వంట వండారు ఎవరు వండారు నేను ఉండారు మేము చిన్నప్పుడు ఒక మోళీ సాహిబు అని మోళీ మోళీ సాహిబ్ అని రోజురా మోళీ పక్కన మోళీ వయసుతో చేస్తాడు అతను మ్యాజిక్ లాగా ఏదో చేస్తాడు చేస్తే ఒక రూపాయలు సంపాదించుకుంటాడు నేను ఒకసారి మోడీ ఏదో చేసుకుంటే చూద్దామని వెళ్ళారు మోడీ సాహిబ్ ఏం చేస్తాడంటే ఒక కుర్రాన్ని రోడ్డు మీద పడుకోబెడతాడు రోడ్డు మీదే చేస్తారు చుట్టూ జనం చేస్తారు ఆ పడుకోబెట్టి వాడు వాడి మొహం మీద దుప్పటి కప్పేస్తాడు వాడు అలా పడుకుని కప్పేసి ఉంటుంది వీడు ప్రశ్న అడిగితే వాడు సమాధానం చెప్తాడు అనమాట అది వాడు ప్రశ్నలు చెప్పేటువంటి సమాధానం చెప్పే వాడు మహా పండితుడు వాడు సో అదొక మ్యాజిక్ అనమాట వీడు చేస్తాడంటే చుట్టూ జనం అంటారు కదా ఎరా నేను ప్రశ్న అడిగితే చెప్తావా సిద్ధంగా ఉన్నావా అని అడుగుతాడు అయితే వాడు అంటాడు ఎస్ అంటే ఈ ఈ సాబు ఈ సాబు చేతికి ఏముందిరా అని అడుగుతాడు అంటే రిష్టివాచి ఉంది ఏం చెప్తాడు వాడు చెప్పేవాడికి చెప్ప కరెక్ట్ గా చెప్పాడు వాడు ఒక కాయల దగ్గరికి వెళ్ళి చేయి లేకపోతే ఈ సాగు చేతికి ఏముందిరా అని అడుగుతాడు రిష్టివాచి ఉంది చెప్తాడు ఈసారి మొగాళ్ళ నుదులుబెట్టి కొంతమంది ఆడవాళ్ళు కూడా చేరతారు కదా ఒక అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఎరా ఈ అమ్మగారు మెడ ఏముందిరా అంటే నెక్లెస్ ఉంది ఏం చెప్తాడు ఈ రకంగా లాగా ఈ ప్రశ్నలు చెప్తాడు ఆ తర్వాత ఇంకో ప్రశ్న మళ్ళీ దీంట్లో కొంత జోక్స్ జోక్స్ కూడా వేయాలి వాడు జనాలు ఒక అరగంట సేపు ఉత్సాహపరిచి వాడు అడుగుతాడు ఎరా రూమ్ ఎవడు ఊడుస్తాడు అని అడుగుతాడు అంటే నువ్వు అని చెప్తాడు అడుగుర్రాడు మరి నీళ్లు చల్లి ముగ్గు ఎవరు పెడతాడు అంటే నువ్వే వంట ఎవడాడు భోయ మంచేస్తాడు రా నువ్వు మంచం మీద పక్కా వాడేస్తాడ్రా నువ్వు దాని మీద నిద్ర ఎవడిపోతాడరా నేను అని చెప్తాడు ఇది క్వశ్చన్ దాల్సర యొక్క స్వరూపం కాబట్టి దీంట్లో వీడు కర్త ఎన్నింటికి కర్త ఒక్కదానికి వాడు కర్త ఇంకా మిగిలిన క్రియల వాడు కర్త కాదు మన జీవితం ఇలాగే ఇప్పుడు వంట వండరు ఎవరు నేను వడ్డించుకున్నదెవరు నేను తిన్నది ఎవరు నేను అరిగించింది ఎవరు ట్రబుల్లో పడింది రఘుల్లో పడింది కదా అన్నం అరిగింది అరిగించింది ఎవరు జీర్ణం చేసింది ఎవరు కాబట్టి తోడా దాల్మే కాలా హై అంటే కొన్ని ప్రశ్నలకి నేను నేను అని ఒక ప్రశ్న దగ్గరికి వచ్చేప్పటికీ ప్రశ్న అటక్ దానికి సమాధానం దొరకట్లేదు కాబట్టి అంటే ఇప్పుడు నాలుగు కర్మలు ఉన్నప్పుడు వండటం తినటం అరగటం మూడు కర్మలు ఉన్నాయి మూడు కర్మల్లో రెండు నేనా ఒకటి అసలైంది నేను కాదా సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఏమండి తర్వాత చెవట పట్టిందండి దీనికి కర్తెవరు చెవట పట్టింది కదా బాడీరా దానికి ఖర్తెవరు తెలియదు నేనైతే కాదు నేను నేను కర్తనైతే చెవటెందుకు పట్టిస్తాను నేను కర్తను కాదు ఆకలి వేసింది కర్తెవరు నేను కాదు అరిగింది అన్నం అరిగింది ఖర్తెవరు నేను కాదు గుండె కొట్టుకుంటుంది లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటుందండి ఎనిమిది కోట్ల సార్లు ఎనభై కోట్ల సార్లు కొట్టుకుంటుందిట వీడు బతికుండగా అన్ని సార్లు కొట్టుకుంటుంది అది దానికి నేను కాదు రక్త ప్రసారానికి ఖర్తెవరు నేను కాదు ఈ కారు కొనడానికి ఖర్తెవరు ఏ వాడిస్తుంది గాలి పీడ్చి విధులు పెట్టడానికి ఖర్చు ఎవరు నేను కాదు నిద్రపోవడం నిద్రలోకి వెళ్ళడానికి కర్తెవరు నేను కాదు నిద్ర లేవడానికి కర్తెవరు నేను కాదు ఎందుకంటే నేననేది నిద్ర లేచిన తర్వాత వచ్చింది కానీ నిద్ర లేవడానికి ముందు లేనే లేదు అంటే అర్థం ఏమిటి ఒక్కొక్క చోట నువ్వు కర్తవ్య మిగతా చోట్ల వేటి చోట్ల నువ్వు కర్తవి కాదు దేవుడికి పూజ చేసింది నేను దానికి కర్త నేనే ఈ సుఖాన్ని ఈ అద్భుతమైన విజయాన్ని సాధించింది ఎవరు నేను ఈ దురదృష్టానికి కర్తెవరు నేను కాదు దేవుడు సో ఈ విధంగా ఇట్ ఈస్ జంపింగ్ మోడీ సాహి కుర్రాడో సమాధానం చెప్పినట్టుగా ఓసారి నేను ఓసారి నేను కాదు ఓసారి నేను ఇంకోసారి నేను కాదు వాట్ ఈజ్ మిస్ అయితే అన్నిటికీ నువ్వు అవ్వాలి లేకపోతే దేనికి నువ్వు కర్త కాకూడదు సరే ఇక్కడ ప్రతిపాదన ఏమిటంటే ప్రతిపాదన శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతిపాదన మహాత్ముల అనుభవం కూడా అలాగే ఉంటుంది తర్వాత ఈ మహాత్ముల అనుభవం మాకెందుకని మీరు అంటారేమో అలాగే తీసిపారేద్దు నేను కర్తను కాదు అనే అనుభవము అది మోక్షం అది ఇంకా అంతకంటే వేరే మోక్షమేముండదు కర్మలు జరుగుతున్నాయి కానీ నేను కర్తని కాదు అని ఎవడైతే తెలుసుకుంటాడో తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోవడమో తెలుసినా ఇంకా ఆ జ్ఞానమో మళ్ళీ ఇది పరోక్ష జ్ఞానం అపరోక్ష డైరెక్ట్ నాలెడ్జ్ ఇన్ డైరెక్ట్ నాలెడ్జ్ మళ్ళీ ఇన్ని విభాగాలు ఉండవు తెలుసుకుంటామంతే ఎలా తెలుసుకుంటామో అంటే వేలు పెడితే కాలుతుంది అని ఎంత స్పష్టంగా నాకు తెలుసో అంత స్పష్టంగా అంత క్లియర్ గా నాకు తెలుసు ఏమని నేను కర్తను కాదు అలాగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు విద్వాన్ అనబడతాడు అటువంటి విద్వాంసుడికి అదే మోక్షం ఉంటాయి ఆ సో చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు సయుక్త కృత్స్న కర్మ కృతని స మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృతని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఈ ప్రతిపాదన ఇక్కడ మొదలయ్యాయి గీత పద్దెనిమిది అధ్యాయాలు పూర్తయ్యేదాకా వస్తూనే ఉంటుంది ఈ మాట ఎందుకంటే మోక్షానికి సంబంధించినటువంటి ప్రసంగం తర్వాత నేను ఇంకొకటి మనమే చేస్తాను నేను ఈ కర్మలు చేశాను అని మనం అనుకుని మనం గోతులో పడుతూ ఉంటాం ఇప్పుడు ఒక తల్లి గర్భవతి అయింది గర్భవతి ఆమె గర్భవతి గర్భము వృద్ధి దానికి కర్తవను గర్భం వర్ధిల్లడానికి కర్తవ్యండి ఆవిడి కర్తనా కాదు శిశువు జన్మించడానికి కర్తవ్యం ఆవిడ కర్తనా కాదు శిశువు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు దీనికి కర్తెవ్యం అంటే నేను కర్తనంటున్నాను ఆమె నానకపోయినా ఆయన ఎలాగా ఎలాగ కర్త ఎలా కర్తయ్యాడు ఇప్పుడు చెట్టు పెరుగుతోందండి దానికి కర్తవ్యం ఇప్పుడు రైల్లో వెళ్తుంటే భువనగారి వెళ్తూ ఉంటే ఇటువైపు అటువైపు టేకు చెట్టు పెరుగుతూ ఉంటాయి ఆ ప్రతి టేకు చెట్టుకి ఒక లేబుల్ వేసి దాని మీద ఒకటి పేరుంటుంది ఆ టేకు చెట్టు వీడిది వీటి టేకు చెట్టు వీడి పేరు ఉండదు అంటే వీడి చెట్టు కింద డబ్బులు వసూలు చేసి అప్పట్లో అమ్మారు ఇన్వెస్ట్మెంట్లో ఇదో టేకు చెట్టు మీద ఇన్వెస్ట్మెంట్ ఈ జలాలని ఓసించడానికి ఎన్ని ఉపాయాలు అంటే ఒక ఆయన నా దగ్గరికి వచ్చే స్వామీజీ మీకు టేకు చెట్టు ఉండాలి మీకే చెప్పండి ఎందుకు నాకు టేస్ యూ డోంట్ డో ఇటు మీ ఆశ్రమం పేరు మీద ఒక పది టేక చెట్లు ఉండాలి ఎందుకంటే ఒక్కొక్క టే చెట్టు ఇప్పుడు పాతాము పాత పద్నాలుగు సంవత్సరాలు ఎంత అప్పుడు మీరు అమ్మితే టేకు కలప ధర ఇంకెందుకు ఎవరికంటే అవి పెడతా వీడు ఓకే ఓకే సో లవ్ వాట్ షుడ్ ఐ డూ యూ పర్చేజ్ ఫోర్టీన్ ట్రీస్ ఎంత అవుతుంది ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు ఇది ప్రతిపాదన ఇంత పిలకలు ఎంత వాడు వీళ్లు పోస్తూ ఉంటాడు అది పెరిగి పెద్దవాడైతే వీడికి పద్దెనిమిది ఎంత వస్తుంది ఒక్కొక్క చెట్టుకి ఇదో ఇన్వెస్ట్మెంట్ సో వీడికి ఆ చెట్టుకి నేను యజమాని నేను వీడిక్కడ కూర్చుంటాడు ఆ చెట్టు నా మూలంగానే పెరుగుతుంది నేను కొన్నాను నేను పెంచుతున్నాను ప్రతి సంవత్సరం దానికి నీళ్లు పోయడానికి అయిన ఛార్జీలు నేను ఇస్తున్నాను నా మూలంగానే పెరుగుతోంది అది నా చెట్టు అని వీడు అంటాడు ఏమంటది అర్థం ఉందా దానికి నా చెట్టు ఏమిటండి అది తెలియవు ఆ చెట్టు పెరిగి వీడు అన్నీ ఓ పాతికి డబ్బు చేసుకున్నా కూడా అది నా చెట్టు అనే మాట తప్పు అది పెరుగుతోందంటే ఎవడి కర్తృత్వం వల్ల పెరుగుతోంది వీడి కర్తృత్వం వల్ల పెరుగుతుందా అమ్మిన ఏజెంట్ కర్తృత్వం వల్ల పెరుగుతుందా ఎవడు కర్త కర్త మనమైతే కాదు కర్త సో పిల్లవాడు పెరుగుతుంటే తల్లిదండ్రులు కర్తరా పెరగడానికి మేమే పెంచుతున్నాము అంటారు మీరు ఏంటండి పిల్లవాడు పెరుగుతున్నాడా లేకపోతే మీరు పెంచుతున్నారా ముఖ్యుత్ వాడు పెరుగుతున్నాడండి మేము చదివిస్తున్నాము అవివేకం దాంట్లో మీరు చదివించడం వాడి బుర్రలో ప్రవేశించారు కదా మీరు వాడి పక్కన కూర్చొని చదవరా అన్నారు వాడు చదువుతున్నాడు వాడి తర్వాత తెలిసింది వాడికి ఇప్పుడు వాడికి తెలిసిందంటే దాంతో కర్త ఎవరు మీరా కాబట్టి ఆత్మయందు కర్తృత్వము సుతరాము లేదు మీరు కేవలము మీ స్వరూపము తెలియని సందర్భంలో నేను కర్తను అనుకోవడమే కానీ నిజానికి అజ్ఞానం నేను కర్తను అనుకోవడమే అజ్ఞానం నేను కర్తను కాను అంటే అర్థం ఏంటి దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దేర్ ఈస్ నో యాక్టర్ యాక్టర్ అంటే డూయర్ అనమాట దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దేర్ ఈస్ నో యాక్టర్ మరి యాక్టర్ ఎవరు యాక్టర్ ఎవరో మీకు అనవసరం నువ్వు యాక్టర్ కావని తెలుసుకో చాలు యాక్టర్ ఎవరంటే ఏం చెప్తారంటే ఇప్పుడు సూర్యుడు ఉదయం నువ్వు యాక్టర్ వాదానికి కాదు ఓకే దట్ ఈస్ గుడ్ ఇన్ అలాగే ఫర్ ఎల్స్ గుండె కొట్టుకోవడానికి ఐఎమ్ నాట్ ది యాక్టర్ ఆత్మ కర్త కాదు ఈశ్వరుడు కర్త అనే ఓ మాట ఉన్నది సరే ఈశ్వరుడు కర్త అని అంటే అభిప్రాయం ఏంటంటే నేను కర్త కాదనే అభిప్రాయం అంతే కదండి ఈశ్వరుడు వచ్చి గుండె దగ్గర కూర్చుని ఇలా ఏదో కొట్టించాడని మీరు చూసారా ఉన్నానా నేను కర్త కాదు అన్న మాట ఖాయమైన మాట నిఖారసైన మాట దాన్నే భక్తి చెప్పినప్పుడు ఈశ్వరుడు కర్త అని ఆ మాటకే మరో భాష్యం అది కాబట్టి ఆత్మకర్త కాదు ఇది నేను మీకు పూర్వరంగం అంతా చెప్పాను దీని మీద మేమాంసం ఇక్కడ విచారం ఏమిటంటే పూర్వపక్షికి పూర్వపక్షికి నేను కర్తను అనే దృఢమైన విశ్వాసంలో ఉంటాడు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు యజ్ఞం చేసి వచ్చాడనుకోండి ఐదు రోజులు ఉపవాసం చేయాలి పాలు దాగి బతకాలి మనిషి చిక్కిపోతాడు ఆ యజ్ఞంలో నిద్ర తిండి తిప్పలు ఏముండవు ఒంటి నిండా వెన్నరాశ కూర్చుంటాడు స్నానం ఉండదు ఏముండదు సో ఆ రకంగా నానాహింసపడి ఆ యజ్ఞం చేసి అవభృత స్నానం చేసి పెళ్ళి కొడుకుల తయారే వస్తాడు ఇప్పుడు ఈ యజ్ఞానికి కర్త నువ్వు కాదు అంటే వాడికి ఒళ్ళు మండిపోతుంది వైదికుడికి దాంతో వాడు అడుగుతాడు కమ్ హేతు విశేషం పశ్యన్ ఏమిటా నేను కర్తను కాదంటావు ఏ హేతు చూసి నువ్వు అలా అని ప్రశ్న దానికి సమాధానం నన్ను ఆత్మన అవిక్రీయత్వం విశేష చెప్పేం కదండి మళ్ళీ అలా ప్రశ్నిస్తున్నారేటి ఇది సిద్ధాంతి సిద్ధాంతం అంటున్నాడు చెప్పాం కదా మీకు ఆత్మన సర్వకర్మ అసంభవ కారణ విశేష ఉక్త ఆత్మయందు ఏ కర్మలైనా సరే సంభవించవు ఆత్మ ఏ కర్మలకైననో కర్త కాదు అని చెప్పడానికి కావలసిన బలమైన హేతువుని మీకు చెప్పామే ఏమని చెప్పారు అవిక్రీయత్వం ఆత్మ ఎందు ఏ వికారములు లేవు అనే విషయం మీకు చెప్పామే ఇప్పుడు కర్మ అంటే అదే కర్మ అంటే క్రియ అనమాట యాక్షన్ యాక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ తప్పనిసరిగా వికారం ఉంటుంది ఇప్పుడు ఇది ఎలాగంటే ఈ చేతితో ఇలా కొట్టాలనుకోండి అదొక యాక్షన్ ఈ యాక్షన్ కి ముందు చేయి ఎలా ఉందో ఇంకా తర్వాత చెయ్యి ఎలా ఉండదు చేతిలో మార్పు వచ్చేస్తుంది వికారం వచ్చేస్తుంది వికారం వస్తుందా వస్తుంది సమస్యలు ఊడిపోతే ఏదో అవుతుంది మొత్తానికి అదే చెయ్యి కాదు ఇంకా యాక్షన్ కి ముందున్న చెయ్యి వేరు యాక్షన్ తర్వాత ఉన్న చెయ్యి వేరు తర్వాత యాక్షన్ కి ఇలా కొట్టినప్పుడు కొట్టడానికి ముందున్న బెంచీ వేరు దెబ్బతిన్న తర్వాత బెంచీ వేరు ఇక్కడ మీకు అలా స్పష్టంగా కనపడకపోవచ్చు ఇప్పుడు మీకు స్పష్టంగా కనపడాలంటే నేనేం చేయాలి ఓ సుత్తి తీసుకుని ఆ గోడ మీద కొట్టి దాని పెళ్ళు ఊడి కింద పడాలి నాకు ఇది బెడుగు పుట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు నేను కర్తనని మీకు స్పష్టంగా తెలుస్తుంది అంతే కదా అప్పుడు ఇంకా ఈ కొట్టిన వాడికి వికారం ఉంది లేదా పట్టు వేసుకుని తెల్లవు పట్టు వేసుకు ఈ పట్ట ఏమిటండి అంటే ఏం చెప్పుంటారండి సుత్తితో గోడ కేసు కొట్టాను నెప్పి అంటే ఓహో అంటే క్రియ వల్ల వికారం ఇక్కడ వచ్చిందనమాట కర్తక వికారం వచ్చింది ఏమిటంటే ఆ గోడ అలా చిల్లు పడింది ఏమిటి అక్కడ పెళ్లి ఊడిపోయింది ఏమిటంటే అంటే సుట్టు వేసి కొడితే ఊడిపోయింది ఆహా దానికి వికారం వచ్చింది ఇప్పుడు ఎగ్జాంపుల్ సరిపడింది కదా ఇలా అంటే సరిపడకూ ఇలా అలా సరిపడాలి ఇలా అన్నప్పుడు కూడా అదే పరిస్థితి బట్ దృఢంగా ఎగ్జాంపుల్ చెప్పాం కాబట్టి ఎప్పుడైనా సరే క్రియ ఉంది అంటే ఈ క్రియకి ఇటొకడు అటోకడు నిలబడి ఉంటాడు ఇటొక తత్వము అటోక ఎంటిటీ ఉంటుంది ఇటున్న కర్త ఎంటిటీ అటు కర్మ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాముడు రావణుని సంహరించను సంహారము క్రియ ఈ క్రియకి ఇటువైపు రాముడు రాముడు ఉంటే అటువైపు రావణుడు ఉన్నాడు ఈ సంహరించడానికి ముందు రాముడికి వికారం వస్తుంది సంహరించడానికి ముందు రాముడు ఏమిటి రావణుణ్ణి సంహరించాల్సిన రాముడు సంహరించడం తర్వాత రావణుణ్ణి సంహరించేసిన రాముడు మరి రాముడులో విక వచ్చిందా లేదా రాముడు అంతకుముందు బెంగ పెట్టుకున్నాడు ఈ తిమల రాము ఎలాగే సంహరిస్తాం భగవంతుడా తీరా సంహారం అయిన తర్వాత అమ్మాయ్యా అక్కడికి ఏదో పనయిందని సంతోషించాడు కాబట్టి మరి వికారం వచ్చిందా లేదా రాముడులో రాముడిలో వికారమే ఎలాగో వచ్చింది కనపడదు కాబట్టి ఎక్కడైనా క్రియ ఉంది అంటే క్రియకి డైపోల్ అది రెండు పోల్స్ ఉంటాయి సో ప్లస్ మైనస్ అన్నట్టుగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సో సబ్జెక్ట్ లోనూ వికారం వస్తుంది ఆబ్జెక్ట్ లోనూ వికారం వస్తుంది ఆత్మ ఏ వికారములు లేవు అంటే అర్థం ఏంటండి ఆత్మ సబ్జెక్టివ్ కాదు ఆబ్జెక్టివ్ కాదు క్రియకి కర్త కాదు క్రియాఫలాన్ని అనుభవించేటువంటి ఆబ్జెక్టివ్ కాదు జీతాలు ఎందుకని ఆత్మ అవిక వికారం వచ్చిందంటే కర్తైనా అవ్వచ్చు లేకపోతే క్రియాఫలాన్ని అనుభవించేటువంటి కర్మైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వికారం ఎందుకంటే క్రియలో వికారం తప్పనిసరి వికారం అంటే మార్పు అండి మార్పు తప్పని సరే కానీ ఆత్మయందు ఎట్టి మార్పులు లేవు చేర్పులు లేవు మై గుడ్నెస్ అంటే అర్థం ఏమిటి క్రియకి ఆత్మకి సంబంధమేం లేదని దట్ ఈస్ ఎస్ దట్ ఈస్ వాట్ ఇట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఆత్మన అవిక్రీయత్వం అది ఏ ఆత్మయందు ఏ కర్మలు సంభవము కావు అని చెప్పడానికి హేతు విశేషము అంటే పూర్ణ కారణము దాన్ని ఇంగ్లీష్ లో ఏమని చెప్పొచ్చంటే it is the necessary and sufficient condition bas hetu vishesham ante adhi inka maro condition maro hetu mere em jappakarnaledu atma is immutable dantlo etti vikaramulu marpu lu cheppulu raavu therefore atma cannot be the doer atma no action can be done against atma no action can be done by atma no action can be done by, no be done by somebody else against atma వికాస్ ఆత్మయందు వికారముందు లేవు ఇది హేతువు హేతు విశేషం నెసెసరీ అండ్ సఫిషియంట్ కాస్ చెప్పాక మీకు ఈ మాట మళ్ళీ అలాంటి ప్రశ్న పిచ్చి ప్రశ్న అలా ఎందుకు వేస్తున్నారు అని సిద్ధాంతం మాట మళ్ళీ ఇప్పుడు పూర్వపక్షి సత్యం సారణ విశేష అంటే వీడు పూర్వపక్షి అంటాడు ఈ పూర్వపక్ష వీడు వీడు బండ స్వాధ్యాయ పూర్వపక్షం అంటే బండస్వాధ్యాయు అంటే నా అభిప్రాయం కరడుగట్టిన కర్తృత్వవాది కర్మలను చేసేవాణ్ణి నేనే అనే కరడు గట్టినటువంటి కర్తృత్వవాది ఇప్పుడు చూడండి ఒకడు ఒక పాతిక సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుని ఇదంతా నేనే ఉద్ధరిస్తున్నాను అని ఏదో చేస్తాను అంతా చేసి అంతా నేనే చేశాను అని అనుకునే లోపల మనం వెళ్ళి నీవు కర్తవి కావు అని చెప్తే వాడికి ఎలా ఉంటుందో వాళ్ళు మండుకొస్తుంది ఇప్పుడు కొడుకుని ఎంఎస్సీ పిహెచ్డి చదివించి ఏదో పెళ్లి చేసి మా వాడిని నేను నిలబెట్టాను అని వీడు అనుకుంటూ ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి నాలాంటి వేదాంతి నువ్వు నిలబెట్టడం నువ్వు కర్తవి కావు అని చెప్పాను నేను కర్త కాబట్టి అని కోపడతాడు అది మనం అలా చెప్పకూడదు మనం ఏం చేయాలంటే ఆ మాట కొడుకే చెప్తాడు చెప్పే వరకు ఆగి ఆ తర్వాత వీడు వస్తాడు వేదాంత క్లాస్కి కొడుకు చెప్పిన తర్వాత వేదాంత క్లాస్కు వస్తాడు ఏమన్నా భగవద్గీత చదువుకుందాం అనుకుంటున్నాము అని వస్తాడు అప్పుడు చెప్పాలి అదే ఎందుకంటే అది కొడుకు చెప్తాడు ఆ మాట చాలా సాధ వెళ్ళి అవుతాడు కానీ కొడుకు చెప్తాడు కొడుకు కోళ్లు చెప్పిన తర్వాత బుద్ధిమంతుడు అప్పుడు భగవద్గీత క్లాసుకు వస్తుంది వచ్చినప్పుడు నువ్వు కర్తవ్య కావు అప్పుడు ఓహో ఇజిట్స్ అని అప్పుడు పరిశీలనకు పెడతాడు అంశాన్ని ఆ స్టేజ్ వేరు ఈ స్టేజ్ లో ఈ పూర్వపక్షి కొంత బండస్వాధ్యాయ పూర్వపక్షి వీడు అంటున్నాడు ఈ పూర్వపక్షి అంటాడు సత్యం నిజమేనండి చెప్పారు మీరు ముక్త మీరు చెప్పారు ఆత్మ అవిక ఆత్మకర్త కాదు అని హేతువు చెప్పారు కానీ ఆ హేతువు సరపడదు మాకు మాకు కన్విన్సింగ్ గా లేదు నాకు స కారణ విశేష ఏదో జనరల్ కారణం చెప్పారు కాబట్టి టిఫిన్ ఎందుకు చేస్తున్నారంటే సూర్యోదయం అయింది కాబట్టి అయినా అలాగంటే ఏదో కారణం చెప్పడం కాదు కారణ విశేష చెప్పాలి స్పెసిఫిక్ కాజ్ చెప్పాలి జనరల్ కాజ్ చెప్పకూడదు సో స్పెసిఫిక్ కాజ్ చెప్పాలి కాలు దారిపడ్డానికి అడిగాడు అడిగితే లా ఆఫ్ గ్రావిటేషన్ వల్ల కాలు దారిపడ్డాను అని చెప్పాను అది జనరల్ కాజ్ అది అది అందరికీ వాళ్ళే లా ఆఫ్ గ్రావిటేషన్ ఈజ్ వన్ కాజ్ బట్ దెన్ అక్కడ ఏదో ఒక అరటి పండు తొక్క ఏదో ఉండబట్టే అరటిపండు తొక్క మీద కాలు వేసాను చూసుకోకుండా అందుకోసం కాలు జరిపడాను అని చెప్పాలి అంతేగాని లా గ్రావిటేషన్ వల్ల కాలు జరిపడాంటే అలాగే కారణ విశేష నువ్వు స్పెసిఫిక్ కాజ్ చెప్పు ఇటే స్పెసిఫిక్ కాజ్ అంటే అంతకంత స్పెసిఫిక్ కాజ్ ఏమిటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పూర్వపక్షి వివరణ అన్యత్వాదూష అవిక్రియాత్మన ఇది ఎందుకంటే నువ్వేమంటున్నావు ఆత్మ అవిక్రీయము అని తెలుసుకున్న విద్వాంసుడు కర్తకాడు అంటున్నావు అంతే కదండి ఆత్మ అవిక్రీయము తెలుసుకున్న విద్వాంసుడు కర్తకాడు ఇప్పుడు ఇక్కడ బండరాయి ఉంది ఈ బండరాయి బండరాయి మాట ఆయన శంకర్లు వాడబోతున్నారు నేను యాంటిసిపేట్ చేసి నేనే వాడేసుకున్న స్థానం సో ఇప్పుడు ఈ బండరాయి అక్కడ ఉంది ఇక్కడ బండరాయి ఉంది నాకు తెలిసిందే నేను తెలుసుకున్నాను ఏమండి ఇప్పుడు ఈ బండరాయి కర్త కదా కర్త కాదు అదే కర్మల్ని చేయదు సో బండరాయి కర్త కాదు బండరాయి అని తెలుసుకున్నవాడు కర్త కదా హౌ కన్యూస్ అయ్యా ఇప్పుడు బండరాయి కర్త కాదంటే ఒప్పుకుంటాం గానీ బండరాయి అని తెలుసుకున్నవాడు కర్త కాదంటే ఏమనార్థం ఉంద దానికి సో ఆత్మకర్త కాదన్నారు మీరు ఆత్మ అవిక ఆత్మకర్త కాదు ఒప్పుకున్నాం అంతేగాని వీడు కర్త కాకపోవడానికి అభ్యంతరం ఏంటి వీడు ఆత్మ కర్త కాదు అని తెలుసుకున్న వాడు ఎందుకు కాకపోవాలి అని వీడి ప్రశ్న అర్థమైందండి ప్రశ్న ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా నేను అనే మాట ఆత్మంటేమనుకుంటున్నా అని మేనత కొడుకుంటున్నాం మెరవాగులు కలుపుకుంటున్నావు నువ్వే ఆత్మలు అట్టు లేదు ఇంకో ఎందుకు రిజ్జే అంటారు ఇగో ఇలాంటి బుద్ధిమంతులు ఉంటాడమే అన్నా కాబట్టి ఆత్మ విక్రయం అయితే అవ్గు ఆత్మ అవిక్రీయమో అని తెలుసుకున్న వాడికేం పోయే కాలం వాడు ఎందుకు అర్త కాకపోవాలి వాడు కర్తే అది ప్రశ్న అన్యత్వాత్ విదుష అవిక్రియాత్ ఆత్మన ఇది అవిక్రియమైన ఆత్మ వేరే అది తెలుసుకున్న వ్యక్తి విద్వాంసుడన్ను అంటున్నాం వీడు వేరే అది కర్త కాకపోవచ్చు వీడికి అర్థమవుతాడు ఇది ఎలాగంటే ఒక ఆయన ఏదో చేస్తున్నాడు ఏమిటి చేస్తున్నారండి ఆత్మని దర్శిస్తున్నాను ఓకే ఎక్కడ దర్శిస్తున్నారు ఆత్మని హృదయంలో దర్శిస్తున్నాను ఎలా ఉంది ఆత్మ నిన్నటిదాకా వైట్ వైట్ బ్లూ వైటిష్ కలర్ లో ఉంది ఇవాటి నుంచి బ్లూ కలర్ లో ఉంది ఇది ఇలా ఇది అలాంటి సో ఆత్మ వైట్ గా ఉందని నేను తెలుసుకుంటే నేను వైట్ అయిపోతానా నేనేమి వైట్ అయిపోను ఆత్మ వైట్ గా ఉందని తెలుసుకున్న వాడిని ఆత్మ బ్లూగా ఉందని తెలిసిందనుకోండి అప్పుడు నేనేమవుతాను బ్లూ అయిపోతానా ఆత్మ బ్లూగా ఉంది అని తెలుసుకున్నవాడిని అవుతాను అలాగే ఆత్మ అవిక అని తెలుసుకున్న వాడిని అవుతాను అంతేకాని నేను ఆ కర్త ఎందుకు అయిపోతాను అది కుదరదు పూర్వపక్షం ఇదే సిద్ధార్థం అనుకున్నారు తర్వాత నహి అవిక్రియం స్థానం విదితవత కర్మన సంభవతి ఇతి చేత ఇప్పుడు ఏ వికారములు లేకుండగా స్థాను అంటే బండ్రాయ్ ఓ బండ్రాయ్ ఉంటుంది ఏ వికారములు ఉండవు అంటే దాని ఎందుకు ఏ కర్మ ఉండదు దాన్ని తెలుసుకున్నవాడికి కూడా కర్మ ఉండదు అవిక్రియం స్థాను విధితవత దానిని తెలుసుకున్నవాడికి కర్మ నంభవతి కర్మ సంభవము కాదు ఇది నా అనే మాట పోస్తాగ్రు అర్థమైందండి ఇది పూర్వపక్షం ఇది చే అని ఈ విధంగా వాడు చెప్తే అంటే ఏమైపోయింది అక్కడికి ఆత్మని తెలుసుకున్నవాడు వేరు ఆత్మ వేరు ఇది వేరు అది వేరు అది ఆత్మ అకర్త అయితే అని మాకేం అభ్యంతరం లేదు ఆత్మని తెలుసుకున్నవాడు అకర్త ఎందుకు అవుతాడు అని పూర్వపక్షం చాలా బుద్ధివంతుడు రండి నా అంటే ఇలాంటి పూర్వపక్షులు కేవలం పుస్తకాల్లోనే ఉంటారని మీరు అనుకోవద్దు లోకంలో ఉంటారు ఈ పూర్వపక్షం మీకు నేను చెప్పాను కదా ఇప్పుడు ఒక నేను ఒకప్పుడు చెప్పడానికి మొహమాట పడతా ఎందుకంటే అప్పుడే ఎవరో ఏదో సాధన చేసుకుంటూ ఉంటారు మనం ఎందుకు కాదనాలి అని కానీ ఒకప్పుడు మరి నిన్మోహమాటంగా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఒక ఆయన అన్నారు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏదో అన్నారు ఓకే వచ్చింది మంచిది ఏమిటి వచ్చింది ఏమిటి ఆత్మ నో వీ డోంట్ యాక్సెప్టెడ్ ఎందుకంటే ఆ వచ్చిందని తెలిసి ఎలా తెలిసిందండి నాకు తెలిసింది అదిగో నాకు తెలిసిందన్నాడే వాడు ఆత్మ అంతేగాని ఆ వచ్చింది ఆత్మలా అవుతుంది ఇంకో ఈ పూర్వపక్ష అలాంటి వాడే ఆత్మని ఆత్మకర్త అయితే గాక ఆత్మ అకర్తని తెలుసుకున్నవాడు అకర్త ఎందుకు అవుతాడు అంటే ఆత్మని తెలుసుకునేవాడు వేరు ఆత్మ వేరు అని ఇలా వేరువేరు విభాగం చేసి పెట్టాడు దాని సిద్ధాంతం నా విదుష ఆత్మత్వాత్ అది సంగ్రహవాక్యం నా నీ పూర్వపక్షం పోసదు తప్పు ఎందువల్ల విద్వాంసుడ నువన్నావే తెలుసుకున్నవాడని వాడే ఆత్మ వాడే ఆత్మ అండి విద్వాంస తెలుసుకున్నవాడే ఆత్మ అంటే ఆత్మ అకర్త అయితే మీరు తెలుసుకున్నవాడే అకర్త అవుతాడు ఎందుకంటే వాడే ఆత్మ ఇంకా వాడికంటే వేరే ఆత్మ ఇంకోటి ఏం లేదు విదుషా ఆత్మత్వాలు నేను ఇందాక మీకు రావణ చెప్పాను బ్లూ కలర్ లో ఉందని తెలుసుకున్నాడే ఆ తెలుసుకున్నవాడు ఆత్మ సో సంథింగ్ లైక్ దాట్ కాబట్టి తెలుసుకున్నవాడు ఆత్మే గనుక ఆత్మ అవిక్రియం గనుక అకర్త గనుక తెలుసుకున్నవాడు ఆత్మే గనుక ఈ తెలుసుకున్నవాడే ఈ జ్ఞానియే అకర్త దాని వివరణ నా దేహాది సంఘాత్య తెలుసుకున్నవాడు అంటే విద్వాన్ తెలుసుకున్నవాని యొక్క లక్షణం ఏమిటి విద్వత్త అంటే తెలివి జ్ఞానము ఇప్పుడు ఈ జ్ఞానము ఎవళ్ళకంటావు నువ్వు దేహానికి జ్ఞానమా కాదు తర్వాత ఇంద్రియాలకి జ్ఞానమా కాదు లేకపోతే దేహేంద్రియమైన సంఘాతము అని అంటారు అసెంబ్లీ అనేక పదార్థముల కలయిక దాన్ని సంఘాతము నేను చిన్నప్పుడు ఒక ఆట ఒక ఆట చూశాను నేను ఏమిటంటే ఆట ఒక పెట్టిలో ఉంటుంది ఆ పెట్టిలో అనేక లివర్సు స్క్రూలు నట్టులు బోల్ట్లు ఉంటాయి ఓ రెండు మూడు రెంచర్స్ కూడా ఉంటాయి స్పానర్స్ కూడా ఉంటాయి అదే పెట్టె ఓ బొమ్మ కూడా ఇస్తాడు పక్కన ఆ పెట్టిలో ఉండే ఆ లివర్స్ అన్నీ తీసుకుని ఆ బోల్ట్లో అన్నీ ఫిక్స్ చేస్తే మీరు ఏ బొమ్మైనా తయారు చేయొచ్చు దాంతో మీరు సైకిల్ చేయొచ్చు అలా చిన్న చిన్న బొమ్మల కింద చేయొచ్చు అవన్నీ సమకూర్చు ఇదో ఆట సో ఆ విధంగా అనేక ముక్కల్ని విడివిడిగా పడి ఉన్న ముక్కలను అందించిన వాటికు చోటకి చేర్చి నట్టులు స్కులు వేసి బిగించి తయారు చేసిన దానికి సంఘాతము అని పేరు దేహాది సంఘాతస్య ఇది ఒక సంఘాతము అసెంబ్లీ ఈ అసెంబ్లీలో ఏమున్నాయి దేహం ఉన్నది మధ్య మాంసాదులతో కూడిన దేహం ఉన్నది ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఈ సంఘాతము జడమిది దీని ఎందు విద్వత్త అంటే తెలివి దాని లక్షణం కాదు దేహాది సంఘాతమునందు తెలుసు తెలుసుకుంటే లక్షణము దానికి లేదు ఇంకా మరి తెలుసుకుని దేహాది సంఘాతానికి తెలుసుకునే స్వభావం లేకపోతే ఇంకా తెలుసుకునే స్వభావం దేనికి ఉంటుంది కాబట్టి విద్వాంసుడు ఎవరు ఆత్మ ఆత్మ అవిక అకర్త కనుక విద్వాంసుడు అవిక్రి అకర్త అంటే ఏమండే మా ఊళ్ళో విద్వాంసుడు ఒక ఆయన ఉన్నారు ఆయన ఎప్పుడు నేను అకర్తనని చెప్పలేదు పైగా కర్తననే ఉంటాడు మరి దాని మాట ఏంటి ఆయన విద్వాంసుడని నువ్వెందుకు ఆయన ఏమని తాను కర్తనని చెప్పాడా తాను అకర్తనని చెప్పాడా అంటే ఏదో మాట చెప్పడం కాదు పాయింట్ ఏదో మాట ఏదో చెప్పారు ఇప్పుడు మాట ఆటో ఆటో తెచ్చిపెట్టండి నేను అంటే ఆటోలో వెళ్ళేది ఆత్మ అని మీరు అడిగారనుకోండి అలాగంటి సందర్భం కాదు అతను సిన్సియర్ గా హోల్ హార్టెడ్ గా ఏం చెప్పాడు అంటే నేను కర్తనం చెప్పాడా అకర్తనం చెప్పాడా అసలు ఆయన ధోరణ ఎలా ఉంది అంటే అంతా చేస్తున్నట్టుగా ఉంది అయితే ఆయన విద్వాంసుడు కాదు ఆయన ఆయనకి స్వరూపం ఆత్మస్వరూపం తెలియలేదనమాట ఇక్కడ విద్వాంసుడు అంటే పుస్తకాలు చదివిన వాడు అనేది డిగ్రీలు పట్టుకున్నవాడని కాదు ఇక్కడ విద్వాంసుడు అంటే ఆత్మస్వరూపము తెలుసున్నవాడు అని అభిప్రాయం కాబట్టి ఆత్మస్వరూపము తెలుసున్నవాడు ఆత్మ అయిపోతాడు ఆత్మస్వరూపుడు అయిపోతాడు తెలుసు ఎందుకంటే వాడే ఆత్మ కనుక కాబట్టి ఆత్మ ఎందుకు లేదు కనుక ఆత్మ జ్ఞాని ఎందుకు కూడా కర్తృత్వము ఉండదు అతిశేష్యాత్ అసంహత ఆత్మ విద్వాన్ అవిక ఈ పారిశేష్యము సంఘాతము అసంహతము ఈ పదాలు మీకు తెలియాలి ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉందండి ఈ ఫ్యాను ఏమిటి ఆ ఫ్యాన్ ఏమిటో చెప్పండి అంటే ఒక రాడ్డు ఒక హబ్బు మూడు రెక్కలు ఇది ఫ్యాను అలా చెప్పగలరు ఎలా చెప్పడం ఏంటండి అలా ఈ రాడ్డు తీసుకొచ్చి ఈ హబ్బు దాంట్లో ఫిక్స్ చేసి మూడు రెక్కలు ఫిక్స్ చేసాం అప్పుడు అయింది ఫ్యాన్ ఇది సంఘాతం రైట్ అయితే కేవలము ఆ రాడ్డు హబ్బు రెక్కలు పెడితే ఫ్యాన్ అయిపోతుంది దాంట్లో ఇంకోటి పడాలి దాంట్లో ఇంకోటి ఉంటే అది తిరుగుతుంది ఆ ఇంకోటి కూడా ఉంది ఆ ఇంకోటి సంఘాతంలో భాగమా కదా సంఘాతంలో ప్రకటన అవుతోంది కానీ సంఘాతంలో భాగం కాదు సంఘాతంలో భాగం అవ్వాలంటే ఏమిటనమాట మీరు చేత్తో పట్టుకొచ్చి రంచి వేసి బిగించాలి అప్పుడు సంఘాతంలో భాగం అవుతుంది అది అలాగేం చేయట్లేదు కదా మీకు ఉడికే దృష్టాంతం ఉండాలి మేము వైర్ పెట్టామని అలా చేసుకో దృష్టాంతం ఎంతవరకు అంతవరకే చూసుకోవాలి సో సంఘాతంలో భాగం కానిది ఏమిటండి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోయిందనుకోండి మీ సంఘాతం సంఘాతంలాగే ఉంది ఎలక్ట్రిసిటీ లేదంతే ఎలక్ట్రిసిటీ వచ్చింది సంఘాతం సంఘాతంలాగే ఉంది తిరుగుతోంది కాబట్టి ఇప్పుడు సంగాతము సంగాతము కంటే భిన్నము విలక్షణము అవునండి ఇప్పుడు ఈ తిరగడం అనేది ఇది కేవల సంఘాతము నందు ఉండదు కేవల ఆత్మ ఎందు ఉండదు కేవల ఎలక్ట్రిసిటీ ఉండదు ఆ ఎలక్ట్రిసిటీ సంఘాతంలో ప్రవేశించినప్పుడు తిరగడం అనే క్రియ ఇప్పుడు ఈ తిరగడం అనే క్రియను దేని మీద వేద్దాం దీని కర్తెవరు అంటే ఎలక్ట్రిసిటీ మీద వేద్దామా ఇటు సంఘాతం మీద వేద్దామా ఇదో పెద్ద మీమాంసం మీరు కొంచెం లోతుగా ఆలోచించి దానికి ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసుకోరండి నేను ఆత్మకిను దేహానికి సెటిల్మెంట్ నేను చేస్తా ఈ ఎలక్ట్రిసిటీకి సంఘాతానికి మీరు సెటిల్ చేయండి నేను దేహానికి ఆత్మకి నేను సెటిల్ చేస్తాను ఇవన్నీ కూడా అవిచారిత రమణీయములు అంటారు అంటే విచారం చేయొద్దు లోతుగా చూడొద్దు చాలా అందంగా ఉంటాయి విచారం మొదలెట్టారంటే సమస్య సుప్రభాతంలా అయిపోతుంది విచారణకి వెళ్ళద్దు అది ఎలా దాని లెవెల్లో దాన్ని వెళ్ళేవండి విచారం చేయడం ప్రారంభిస్తే ఆల్ ప్రాబ్లం అవిచారిత రమణీయ తెల్లవారు సోదు గంటల నాలుగు గంటల వరకు లేచేసుకుని ఇంకా నిద్ర అది ఉంటుంది ఒకప్పు కాఫీ తాగేసి సుప్రభాతం వల్లించేసి మన దాన్ని మనం లేచకపోవడం అది దివ్యంగా ఉంటుంది విచారంలో దిగద్దు సంథింగ్ లైక్ దట్ అవిచారిత రమణీయమే ఇది పూజ్య స్వామిజీ జోక్ నా జోక్ కాదు ఈ సుప్రభాతం జోక్ అయింది మీరు ఆయన ధైర్యంగా చెప్తారు నాకు అంత ధైర్యం ఎక్కడ ఉంది ఎనీవే సో అవిచారిత రమణీయం కర్త ఎవరు అన్నది విచారణ చేస్తే తేలదది విచారణ కాకుండా అలవాటు ప్రకారం నేను కర్తను అనుకుని పోతూ ఉంటాడు మనిషి ఎనీవే ది పాయింట్ ఈజ్ ఇక్కడ సంఘాతం ఉన్నది ఆత్మ ఆ సంఘాతంలో భాగం కాదు సంఘాతంలో ప్రకటం అవుతున్నమాట వాస్తవమే కానీ సంఘాతంలో భాగం కాదు అసంహత ఆత్మ అసంహత అంటే అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనిషి అనేప్పటికీ ఈ మనిషిలో రెండు అంశాలున్నాయి ఒకటి సంఘాతము రెండు అసంహతమైన ఆత్మ సంఘాతంలో పార్ట్ కానటువంటి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దీనికి పార్ట్స్ ఉంటాయి ఫ్యాన్ కి ఉంటాయి ఎలక్ట్రిసిటీ ఈజ్ ఇట్ ఎ పార్ట్ నో ఇట్ ఈజ్ నాట్ ఎ పార్ట్ కాబట్టి ఇప్పుడు ఫ్యాన్ లో ఎన్ని అంశాలున్నాయి రెండు ఉన్నాయి ఒకటి సంఘాతము అండ్ అసెంబ్లీ ఆఫ్ ది పార్ట్స్ అండ్ అసంహతము ఇప్పుడు ఫ్యాన్ రెక్క విరిగిపోయింది అనుకోండి ఫ్యాన్ పార్ట్లు అమ్మి వాడికి వెళ్తే వాడు పార్ట్ ఇస్తాడు మీరు బిగించుకోవచ్చు ఎలక్ట్రిసిటీ పోయిందనుకోండి ఎలక్ట్రిసిటీ మూట కొనుక్కొచ్చి దీంట్లో బిగించడం కుదురుతుంది కుదరదు కాబట్టి సంఘాతం కాదండి అది సంహార సంఘాతంలో భాగం కాదు కాబట్టి ఆత్మా అసంహత సంఘాతంలో భాగం కాని ఆత్మ సంఘాతము ఇవి రెండు ఉన్నాయి ఈ రెండింటిలో విద్వత్త అంటే జ్ఞానము సంఘాతానికి లేదు అని తేల్చాం ఇంకెవ ఇంకెక్కడ ఉంటుంది జ్ఞానం ఆత్మైంది ఉంటుంది అత పారిశేష్యాత్ అత అంటే ఇందువలన ఇందువలన అంటే సంఘాతమునందు విద్వత్త లేనందు వలన ఇంక మిగిలింది ఆత్మే కనుక పరిశేషన్యాయం మిగిలింది ఆత్మేగన రాజుగారికి పెద్ద భార్య ప్రీతి ప్రీతి లేదు అంటే అర్థమేంటి చిన్న భార్య ఎందుకు ప్రీతి మెండు అని అర్థం దానికి పారిశేష్యయాయానికి దృష్టాంతం అదే సంఘాతమునందు విద్వత్త లేదు ఇంక విద్వత్త ఎక్కడ ఉన్నట్టు ఆత్మ ఉన్నది ఆత్మా ఆత్మయే విద్వాన్ తెలుసుకున్న జ్ఞాని ఎవరు ఆత్మయే ఆత్మ అవిక ఆత్మ అవిక్రియము ఏ వికారములు లేని